వన్ నాల్ బదర్ సరే మన ఎంత సమయం ఉందో నాకు తెలియదు కానీ మీరు ఎవరైనా హెచ్చరిస్తే దాని ప్రకారం మనం ముందు పోవచ్చు ఇంకో ఎంత సమయం ఉందో నడి ఇంకొక హాఫ్ అన్ అవరా ఓకే ఒక హాఫ్ అవర్ ఒక అర్ధ గంటలో మనం వాకి ముగించుకుంటాం సరేనా మీలో ఎంత మంది రక్షణ ఎంతమంది యేసుప్రభుని సొంత రక్షకంగా స్వీకరించినారు అందర మీరు చేతులు ఎత్తున్నారంటే మీకు చాలా నమ్మకం కరెక్ట్ ఎంతమంది బాప్తీస్మ పొందినారు చిన్న పాప కూడా చేయిస్తుంది వెరీ గుడ్ అంటే అందరు రక్షణ పొందినారు అందరు బాపారు కదా అయితే మీరు రెడీ ఏ రాకపోతే రెడీగా ఉన్నదండి అంతే కదా సరే కాబట్టి మీరు అంతా రక్షణ పొందినరు కాబట్టి మీ కొన్ని విషయాలు నేను వాక్యంలో చూపించాలని ఆశపడుతున్నాను చిన్నగా ప్రార్థన చేసుకుందాం దాని తర్వాత నేనేం చేస్తుందంటే మీరన్నా ఎవరన్నా ఒకరు బైబిల్ చదవడానికి రెడీగా ఉంటే మీకు ఒక వాక్యం ఇస్తాను తెలుగు తెలుగు చదవారు కదా మీరొక వాక్యం మీరు ఒక వాక్యం అట్లా ఇచ్చేస్తాను మీరు రెడీగా తీసి పెట్టుకోండి ఇంకా టైం సేవ్ అవుతుంది సరేనా నేను చెప్పినప్పుడు అప్పుడు వెతికి తీసే బదులు ముందుగానే చేసేస్తా మీరు తీసి రెడీగా పెట్టుకోండి పేజ్ తర్వాత నేను అప్పుడు మీరు చదవండి చదివినప్పుడు మీరు చదవండి అంతేనా ఆ రూపంలో టైం సేవ్ చేసుకోండి సరే ప్రార్థన చేస్తాం పరిశుద్ధుల ఒక తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయల్ గొప్ప దేవ మీకు పుత్రుల స్తోత్రాలను అయినా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధారణయినా మమ్మల్ని అందరినీ అంతరంగ మందు యూదులుగా ఇస్రాయల్గా మార్చుకున్నారనైనా బట్టి మీకు ఎంతో వర్ణాలు ప్రభావ అదే రీతిగా ప్రభా అబ్రహం సంతరంగా మార్చుకున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో మదనాలు అయినా ఆ రీతిగా ప్రవ్వ అబ్రహాం నుంచి మీరు చేసిన ప్రతి వాగ్దానము మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు ఎంతో మదనాలు అనిపించుకుంటున్నారు ప్రవ్వ కాబట్టినైనా ఆ వాగ్దానాలన్నీ మావి బైబుల్లో ఉన్న వాగ్దానాలన్నీ మాకు సంబంధించినందుకు మళ్ళీ వాక్యం చదివిస్తుంది కాబట్టినైనా ఆ వాగ్దానాన్ని రుచి చూసే ఆ యోగ్యతని భాగ్యాన్ని మీరు మాకందరికి అనుగ్రహించినందుకు మీకు ఎంతో మదనాలు ఈ యొక్క సాయంత్రం సమయ మీ యొక్క స్వరంగా వినాలని నాశపడుతున్నాం మాతో మాట్లాడండి మాతో బలపరచండి మా జీవితాలకు స్థిరపరచండి ముఖ్యంగా ప్రభావ మేము ఎంతో నిమిత్తమే ఇంకా బ్రతికి నమ్మి దినాం అనేక మంది దిన స్థితిలో ఉంటున్నారు ఆయన ఆ యొక్క కోవిడ్ అది ఆ యొక్క కొన్ని వేల మంది చనిపోయినారు మా దేశంలో ప్రపంచాత్మకంగా కొన్ని లక్షల మంది చనిపోయినారు ప్రభా కానీ ఇప్పుడు అవ్వ ఏ యోగ్యత లేని మమ్మల్ని అందరినీ మీరు సజ్జలిక్కులు పెట్టింది మీకు ఎంతో బదనమైన కాబట్టి నేను ఒక పని నిమిత్తమై మీరు మమ్మల్ని జీవిపజేస్తున్నారు అది మీరు గ్రహించి దాని ప్రకారంగా ముందు పోలగించామని ఎస్ క్రీస్తు పరిషుధనా ప్రార్థిస్తున్నాం తండ్రి మీరెవరన్న సిస్టర్స్ యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ తీసి పెట్టుకోండి దాని తర్వాత మీరు మీ సైడ్ బ్రదర్స్ లూకాస్టు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినం తీసిపెట్టుకోండి ఇంకెవరైనా బ్రదర్స్ లూకాస్టు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ అధ్యాయం పదవ అధ్యాయము ఇరవై ఐదవ మూడు వచ్చినా కదా మూడు మొదటిది యాకబ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ రెండవది లూకాస్టు వార్త పదవ అధ్యాయము ఇరవై ఎవరో ఒకరు తీసి పెట్టుకోండిగా ఎవరు తీసుకుంటారు సిస్టర్స్ యాగోబు రాష్ట్ర పత్రిక ఎవరు చదువుతారు మీరు చదువుతారా ఒకట మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా మీరు చదువు నేను చెప్పినప్పుడు చదవండి ఇప్పుడే కాదు మీతో లూ కార్ వార్త రెండు పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ఎవరు చదువుతారా నువ్వు చదువుతావు నువ్వు చదువుతావు ఒకరి స్టెప్ అండి ఒకరి స్టెప్ చాలు నువ్వు చదువు చేస్తావంటే లూ కార్ రెండవ అధ్యాయము యాభై రెండవ వచ్చినా సరేనా ఇంకొకరన్నా చదువుతారా ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ఎవరు చదువుతారా సిస్టర్స్ చదువుతారా ఏమ్మా ఇంకొకరు చదువుతారా ఎఫ్ఎస్ రాష్ట్ర నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చినాం సిస్టర్ చదువుతారా బ్రదర్ చదువుతారా మీకు ఆల్రెడీ వచ్చింది డ్యూటీ ఇంకొకరు తీసుకోండి మీరు చదువుతారా నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినాం సరే నాకు ఇప్పుడు మీరు ఎవరో తెలియదు కదా నేను కేవలము ఈ వాక్యము చదవని చెప్తే మీ కవర్కి ఏదైతే వాల్ వాళ్ళు చదువుతారు పర్లేదా స్టార్ట్ చేసుకుందాము హాఫ్ అన్ అవర్ అంతకంటే ఎక్కువ ఉంది చూపూ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మోసపుచ్చు కొనకుండా ప్రవర్తించు వారిన ఎండు అది ఆజ్ఞ కదా చాలా బాగుంది కదా మనస్తారు చదవండి ఇప్పుడు ఇంకా ఫ్రీగా చదువుతారు మీరు సెకండ్ టైం చాలా ఫ్రీగా వస్తారు చదువు మీరు బినువారు మాత్రమే మిమ్మును మీరు మూతపుచ్చు కొనకుండా ప్రవర్తించువారు చూడండి ఎన్ని సంవత్సరం నుంచి మీరు వాక్యాలు వింటున్నారు చెప్పండి మీరు రక్షణ పొందిన దినం నుంచి దానికంటే ముందటి నుంచి ఎన్ని సంవత్సరాలు చెప్పండి అందాజగా ఒక పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల ఇరవై ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల యాభై సంవత్సరాల చాలా కాలం నుంచి వింటున్నాం కదా వాక్యం చెప్పండి మీరు మనము వాక్యం వింటున్నాం కానీ ఒక్క ప్రశ్న కొంచెం వాక్యం లోపలిపోకపోద్దు గత వారము ఏ వాక్యం ధ్యానించారో మీ ఆదివారం మాస్టర్ గారు తప్పక చెప్పారు మీకు వాక్యం జ్ఞాపకంకుందా ఈ వారం అంతటా మీరు ఎక్కడో వాక్యాలు ధ్యానించేటరు టీవీలలో లేక రేడియో స్టేషన్స్లనో ఇంటర్నెట్లను లేక యూట్యూబ్లనో ఇక్కడ ఒక స్థలంలో వాక్యాన్ని ధ్యానించారు కదా గ్యాప కనుక్కుందా కష్టం కదా ఇది ఎప్పుడు ధ్యానించిన వాక్యం పోయినా పోయిన ఆధ్వర్యం చూడండి ఒక బ్రదర్ చెప్తున్నారు దానికంటే ముందు కొంచెం కష్టమే కదా చాలా కష్టం కదా మేము అందుకే ఏం చేస్తామంటే తర్వాత యాగోబ రాష్ట్ర పత్రిక మొదట నేను తర్వాత ఎందుకు మీరు వింటున్నారు గాని మరచిపోతున్నారు వాక్యం మీకు ఒక రహస్యాన్ని చెప్పాలా వాక్యం విని మరచిపోయే వాళ్ళ జీవితంలో విశ్వాసము బలపడద్దు ఎందుకంటే మీకు అర్థం తెలుసు వినటం విశ్వాసం కలుగుతుంది ఎన్ని వాక్యాలు వింటున్నారు చెప్పండి విశ్వాసం కలుగుతుందా మీ విశ్వాసము అంచలంచెలుగా ఎదగలన్నాడు పౌలు భక్తుడు ఆ రీతిగా ఎదుగుతుందా ఎందుకు ఎదుగుతలేదంటే యాకో భక్తుడు జ్ఞాపకం మరి మనం కేవలం వింటున్నాం కానీ వాటిని మరిచిపోతున్నాం అంటాడు అక్కడ తెలిద్దా ఒక బ్రదర్నే జ్ఞాపకం ఉంది మరి దాన్ని మీరు పాటిస్తే జ్ఞాపకానికి ఎందుకు మరిచిపోతున్నాం అంటే అర్థంలో చూసుకొని అక్కడ తరి తొలగిపోతున్నాం మనం అద్దం ఉంది లోబడితే ఏం చేస్తుంది చెప్పండి మీ మొహం ఏ రీతి కదా మురికి ఉంటే మురికి ఉంది అని చెప్తుంది అంతే కానీ అదానికి పోయి తల రుద్దుకుంటే పోతుందా మురికి పోదు కదా ఏం చేయాలా సబ్బు తీసుకొని కడుక్కోవాలి అంతేనా లేదా మీరు అందరూ చేస్తారు ఆ రీతిగా కొన్నిసార్లు పోదు ఆ సబ్బు కుదరదు ఇంకేదో వాడతారు ఇంకేదో వాడతారు కాస్మెటిక్స్ వాడతారు ఇంకేదో షా వాడతారు మీరు షాంపులు వాడతారా ఏదో వాడతారు పేస్ట్లు వాడతారు ఎన్ని వాడినా పోకుంటే ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి పోతారు డాక్టర్ అప్పుడు చెప్తారు ఇదే సమస్య ఉన్నాయి స్కిన్ ప్రాబ్లం వచ్చిందని చెప్తారు కదా దేవుని వాక్యం కూడా అర్థంలో నీ మొహం ఎట్లుందో చెప్తుంది కానీ మన బాధ్యత ఏంటంటే దానికి ఒక సబ్ ఉంది అది యేసుప్రభు దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు ఆయన తప్ప ఏ డాక్టరు నేను బాగుపరచలేడు నీ మొహం మీద ఏ మచ్చ ఉంది ఏ డాగు ఉందో దాన్ని తొలగించేవాడు యేసుప్రభు ఒక్కడే అందుకు ప్రతిరోజు మనము ఆ వాక్యం ఏం చెప్తుందో తెలుసుకోవాలి అందుకే ప్రవర్తించాలని వాక్యం చివరికి వాళ్ళ చివరి వర్షం కలుగుతుంది సార్ చివరి వాక్య ప్రకారము ప్రవర్తించు వారిన ఉండాలా అది ఆజ్యం సో మనం విన్నదే మర్చిపోతుంటే ఇంకా ప్రవర్తన ఎక్కడికి వెళ్ళొస్తుంది చెప్పండి ఎన్నో మర్చిపోతున్నాం వాక్యాలు క్రైష్టవ జీవితం ఈరోజు ఎందుకు బలహీనంగా ఉందంటే వాక్యాలు వింటున్నారు లాక్డౌన్లోకి ఎన్ని వాక్యాలు విన్నారు చెప్పండి రోజంతా విన్నారు కదా మరి ఎందుకు వాటిని పాటించలేని స్థితిలో ఉన్నారు పాటించాలా అని చెప్తుంది ఈ వాక్యం ప్రవర్తన ప్రవర్తనలో మార్పు తీసుకొని రావాలా వాక్యం క్రైస్తవ జీవితంలో ఇది బహు ప్రాముఖ్యమైనది ప్రతి దశలో మార్పు చెందుతూనే ఉండాలా ఆ వాక్యం నేను ఏ రీతిగా చరిస్తే ఇక్కడ ఒక అర్థం ఉంది అనుకోండి దీని ముందులో పడినప్పుడు నా సైడ్లో ఏముందో చూపిస్తుంది అక్కడ ఒక అర్థం ఉందనుకోండి ఈ సైడ్లో ఏముందో చూపిస్తుంది అదే నా ముఖం ఎదుట ఉందనుకో నా ముఖంలో ఏముందో చెప్తుంది అది వెనకలోకి అర్థం అంటే నా వెనకలో ఏ రీతి ఉందో నా పరిస్థితి చెబుతుంది దేవుని వాక్యం కూడా అంటే అర్థం అన్ని రకాల కోణాల నుంచి నీ జీవన విధానం ఎట్లా ఉందో అది చూపిస్తా ఉంటుంది నువ్వేం చేయాల మోకాళ్ళ మీద ఉండి పరమ మన ప్రభు కాళ్ల క్రింద మట్టి తొలగబడ్డట్టు మనం తొక్కబడాలి మన జీవితాన్ని మీకు తెలుసు కుమ్మరి క్రింద మట్టి తొక్కబడినప్పుడు ఏం చేస్తుంది అందులోంచి మీకు ఇక్కడ ఉన్నారా ఎవరైనా కుండలు చేసేవాళ్ళు ఈ ప్రాంతాల్లో ఎవరన్నా పోయి చూసారా కుంపేట్లున్నారా చూసారా మీరు పోయి ఒక అవకాశం తీసుకోండి ఈ వారం హాలిడే ఉండవచ్చు పోయి ఆ కుమ్మారి వాళ్ళ దగ్గర కూర్చొని చూడండి ఆయన ఎక్కడి నుంచి మట్టి తీసుకొని వస్తున్నాడు ఎటువంటి మట్టి తీసుకొని చూడండి దాన్ని ఏ రీతిగా తొక్కుతున్నాడో చూడండి ఎంతసేపు తొక్కుతున్నాడో చూడండి ఆ తొక్కే కొద్దీ ఆ మట్టిలో నుంచి ఏమి బయటికి వస్తుందో చూడండి చెత్త చెదరము రప్పలు పిడతలు అన్ని బయటకు వస్తాయి వచ్చినాక ఎంతో మంచి మట్టి స్మూత్గా మెత్తగా మట్టి ఆ మట్టి తీసుకొని కొంత కొంత ముద్ద సార మీద పెట్టి దాన్ని తిప్పుతాడు దానికి ఒక స్పీడ్ ఉంటుంది ఆ స్పీడ్తో తిరుగుతానే కుండ తయారుగాగలదు తర్వాత తన చేయి పట్టి తిప్పుతాడు లోపల ఒక చేయి పెడతాడు బయట నుంచి ఇంకొక చేయి పెట్టి తిప్పుతాడు అప్పుడు మంచి కుంట మన జీవితాలు కూడా దాంతోనే పోల్చబడ్డాయి కదా ఇరిగే గ్రంథంలో ఆయన పరమ మనం మంటి సార మీద మంటి వారి ఆయన మనల్ని మంచి పాత్రలుగా చేయాలనుకుంటున్నాడు కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అయితే మీరు అవకాశం కూడా పోయి చూడండి కొన్ని చేస్తూ ఉంటే అవి విరిగిపోతాయి తార మీద ఎక్కడపైనా గమనించండి ఇటువంటి పరిస్థితులు అక్కడిచి నేర్చుతున్న దేవుడు మనకి ఆ కుండ ఎందుకు విరిగిపోతుందో మీకెవరికైనా తెలుసా పోయి గమనించండి పోయి అడగండి ఆ కుమ్మరివాణ్ణి ఇన్ని కుండలు చాలా మంచిగా చేస్తావే ఇదొకటి ఎందుకు విరిగిపోయి పక్కకు పెడుతున్నాడు ఇంకొక మట్టి తీసుకొని చేస్తున్నాడు మరి దాన్నే సరి కదా ఎందుకు ఆ కుండ పరిగిపోతుంది అందులో ఇంకా రాడు రప్పలు చిన్న చిన్న రాడు రప్పాలు ఉండేటచ్చు చేయి పెట్టి తిప్పినప్పుడు టక్కునే కట్ అయిపోతాగారికి ఆ రాళ్ళన్ని తీయాల్సిన దానికే పక్కకు పెడతాడు కొన్నిసార్లు మన జీవితాలు కూడా అంతే మనం మంచి పాత్రల్లాగా ఆయన చేస్తా తయారు ఎందుకు తయారు తెలుసా అవిధేయత వలన కావాలని ఎవరు అవిధేత చూపించరు ఆ గ అతిక్రమించడం వల్ల అవిదేత చూపిస్తాం వాక్యం ధ్యానిస్తూ ఉంటాం వాక్యం కానీ పక్కకు పోయి మర్చిపోతూ ఉంటాం క్రైస్తవ జీవితం ఆ రీతిగా ఉంది ఈరోజు ఆదివారం రెండు గంటలు దేవుని వాక్యం దిను తర్వాత లోకాతీతమైన జీవితం ఆ రీతిగా ఉంటే నీ విశ్వాసంలో నువ్వు అభివృద్ధి బహు కష్టం అందుకే నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజు మీరు విన్న వాక్యం రేపటి నుంచి పాటించగలరా ఈ వాక్యం చెప్తుంది కదా ప్రవర్తనలో మార్పు రావాలని మీరు వింటున్న ప్రతి వాక్యాన్ని రాసుకుంటున్నారు చాలా మంది పెన్సిల్ పేపర్లు తీసుకొని రాసుకుంటున్నారు బహు ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితంలో ఎప్పుడు రాసుకోవాలి ఎందుకు కదా మనిషి మతి మరుపు జీవి ఒక గొప్ప బహుమానం కూడా అది ఓ రోజు త్వరగా మర్చిపోతావు నీ శ్రమ కూడా త్వరగా మర్చిపోతావు ఆనందాన్ని కూడా త్వరగా మర్చిపోతావు అటువంటి మరి మనిషి మనసు చదివిని అన్నీ మర్చిపోతుంటా మళ్ళీ రాస్తారు అందుకే దేవుడు ఒక విధానం కూడా మరి చూపించండి ఓ పేపర్ పెన్సిల్ తీసుకొని రాస్తే మర్చిపోవు కాబట్టి వాక్యాలను రాయాలా ధ్యానించాలా దీన్ని నేను ఎట్లా పాటించాలా ఇందాక బ్రదర్ లక్ష్యం ఈ వాక్యాన్ని నేను ఎట్లా పాటించాలా పాటించకపోతే విజయం రాదు ఎందుకంటే ఇలా జీవముంది ఈ జీవము నీ జీవితంలోనికి రావాలంటే నువ్వు దాన్ని పాటించాలా అప్పుడు నీ ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం చూద్దామా ఎట్లా పాటించాలా కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను ఉదాహరణకి మన ప్రభువు తన తల్లిదండ్రులు అంటే మరియా యోసెఫ్లు మీకు తెలుసు కదా తమ తల్లిదండ్రులు అతను బాల్యం ఉన్నప్పటి నుంచి ఏ రీతిగా దేవుని వాక్యాన్ని అతని జీవితంలో వాడిండ్రు నేను మీకు అది చూపించాలని తల్లిదండ్రులు ఆత్మీయ తల్లిదండ్రులు సేవకులు పాస్టర్లు ఏ రీతిగా తమ ఆత్మీయ బిడ్డలని పెంచాలా అని బైబుల్ వాక్యం చెప్తుంది మరి మనం ఆ రీతిగా పాటిస్తున్నామా నేను మాకు ఎవరు చెప్పలేదు సార్ దేవుడు అందరికీ ఒక అవకాశం ఇస్తాడు ఒకటి రెండు అవకాశాలు ఇచ్చినాక అది ఇంకొకరికి వెళ్ళిపోతే అవకాశం ఎందుకంటే నువ్వు పాటించకపోతే ఇంకొకరికి పోతే అవకాశం అది ఆయన విధానం కానీ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే దేవుడు నేను లేవినప్పుడు సేవకి నీ ద్వారా ఎట్లయినా చేయించుకుంటాడు నువ్వు ఎంత వ్యతిరేకించినా ఎంత ఆవిర్యత చూపించినా నిన్ను నచ్చజెప్తాడు ఎందుకంటే నేను చిన్నప్పటి నేను నేను తరబి చేసుకున్నాను అండి గర్భంలో ఉన్నప్పుడనే నేను నేను కొన్నాను యోనా యోనానంతే నిన్ను యవన కాలం నుంచి నేను తరబితు చేసుకున్నా నువ్వు చివరికి వచ్చినాక నిని పోయమంటే తార్ చూసిపోతావా నిన్న ఎట్లా పోనీస్తా పోయ్ ఇన్ని సంవత్సరాలు నిన్ను తరబి చేసిన సేవలో నిన్నెట్లా విడిచిపెడతాను మోసే నలభై సంవత్సరాలు నిన్ను తరబి చేసిన ఐగుప్తులు ఎట్లా విడిచిపెడతాను నేను నేను నేను చేయలేను సొడ్డులు చెప్తాను క్రైస్తవ జీవితంలో అనేకమైన సొడ్డులు చెప్తా ఉంటాం మనం నిన్న నలభై సంవత్సరాలు దేవుడు తరబింది చేసాడు అట్ ఎట్లా విడిచిపెడతాడు నేను విడిచిపెట్టాడు ఆ పని అయ్యందరు విడిచిపెట్టాడు దేవుడు దాని తా విడిచిపెట్టేస్తాడు మనందరి జీవితాలు ఒక దశలో ఆయన మనల్ని అందరినీ తరబిదు చేసాడు ఆ ఇప్పుడు ఇంతవరకు ఎందుకు అనిపించిందంటే ఆ కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకున్న విషయం ఏంటి వారి వల్లే మనం అవినేత చూపించద్దు అందుకు వాళ్ళ గురించి మనకి దృష్టాంతాలుగా చూపిస్తాడు దేవుడు యుగ మనకి బుద్ధి కలడం కొరకు వాళ్ళందరినీ అక్కడ పెట్టిండి అవి తిరిగి తిరిగి మన జీవితాలకు వస్తూ ఉంటాయి వాళ్ళ మనకు వస్తూ కాబట్టి మనం మంది దగ్గరకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను అవిదైతే చూపించలేదంటాడు కదా పౌలు ఎక్కడా తమస్కు మార్గంలో కలిగిన దర్శనానికి నేను అవిదైతే చూపించలేదంటాడు మన జీవితాలలో అనేక పర్యాలు అవిదైతే చూపిస్తూ ఉన్నాం మనం అయినా కానీ దీర్ఘశాంతం కలిగి మనల్ని భరిస్తూ ఉన్నాడు సహిస్తూ ఉన్నాడు కదా ఆశీర్దిస్తున్నాడు అయినా కానీ ఇంతవరకు మనం కాచి కాపాడేడు కదా కాబట్టి చూడండి తల్లిదండ్రులైన మరియా యోసేపులు బాలుడైన యేసుపురవరు ఎట్లా పెంచిండ్రు ప్రకృతి సహజంగా అదే రీతిగా ఆత్మీయ సహజంగా ఆత్మీయంగా దేవుని సేవకులు ఎట్లా సంఘాన్ని పెంచాలా అన్న విషయాన్ని నేను మీకు చెప్పుకుంటా ఎవరికి ఈ వాక్యము లూకాసు రెండవ అధ్యాయము యాభై రెండవ మనుషుల వరదిల్లడం నేను ముఖ్యంగా చెప్తున్న పాఠ పాదం ఏంటంటే వరదిల్లాల క్రైస్తవ జీవితము వరదిలాల ఎట్లా వరదిలాల అంటే మన ప్రభు ఎట్లా వరదిల్ందో మనం అట్లా వరదిలాల దానికి బాధితులవులు తల్లిదండ్రులు మరి అమ్మ మన ప్రభుని బాల్యం నుంచి ఎట్లా వర్దిల్ల చేసిండ్రు అనేది అక్కడ అక్కడ సాక్ష్యం ఉంది వాక్యం మరొకసారి చదువు బ్రదర్ జ్ఞానమందు లెక్క పెడతాం ఫస్ట్ జ్ఞానమందు మొదటిది వయసు మూడవది మనుషుల నాలుగు విధాలుగా వర్దిల మనం అని ఆ వాక్యం చెప్తుంది ఎందుకంటే క్రీస్తుని కూలు అంటే అదే కదా పౌన్ చెప్తున్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమంటున్నాడు కాబట్టి మన ప్రభు ఏ రీతికైతే వరదల్లిందో నువ్వు నేను అందరం ఆ రీతిగా వరదల క్రైస్తవ సంఘం అట్లా ఎందుకంటే ఆయనకి ప్రతినిధి మనం ఆయన ప్రతిబింబం మనం ఈ కాబట్టి ఏసు ప్రభులాగానే మనం వరదలాలా అయితే ఎట్లా వరదిలాలా బ్రదర్ ఇప్పుడు నేర్చుకుందాం ఎందుకంటే నీ ప్రవర్తనలో మార్పు రావాలని ఇందాక చూస్తున్నాం వాక్యం విన్న వాక్యాన్ని ఎట్లా పాటించాలా ఆ విధానాలు మీరు మీ సంఘాలు వరదలకపోతే అది నేను సవాల్ ఇస్తున్నా ఆత్మీయంగా ప్రభుపక్షంగా రోషంగా మీ సంఘము వర్దిలాలా మీ కుటుంబాలు వర్దిల మీ పిల్లలు వర్దిలాలా మీ స్నేహితులు వర్దిల పాటించిన వాళ్ళకి పాటించిన సంఘాలు అక్కడ ఉండిపోతాయి ఎందుకంటే ఈ వాక్యాన్ని నెరవేర్చుకునే బాధ్యత నీది దేవుడు అది నీకు బయలుపరుస్తుండడు వాక్యం వెలగ వాక్యం బయలుదేరంగానే మీకు వెలుగలుగుతుంది వెలుగుని మీరు అటేస్తున్నారు దాన్ని పోనీయాలా అనేక ప్రాంతాలకు పోనీయాలా కాబట్టి నాలుగు విధాలు ఏం చూడండి ఇప్పుడు ఒక గృహం కట్టుకోవాలంటే పిల్లర్స్ అవసరం కదా స్తంభాల అవసరం స్తంభాలు లేకుండా కదా కట్టరు కదా అది నిలబడదు వర్షం కూలిపోతుంది లేకుంటే ఒక ఆ పిల్లింగ్ కాబట్టి పిల్లర్స్ చాలా ప్రాముఖ్యమైనవి అయితే క్రైస్తవ జీవితంలో నాలుగు ముఖ్యమైన పిల్లర్స్ మీరు ఈరోజు నుంచి ఏం చేయాలంటే ఈ నాలుగు పిల్లర్స్ లేక నాలుగు స్తంభాలు వాటిని ఎట్లా కట్టుకోవాలా అని మీరు నేర్చుకోవాలా నేర్చుకోవడమే కాదు వాటిని నేర్చుకోవాలి మొదటిది చెప్పండి నేను ఎంత వరదలేదు మొదటిది జ్ఞానమందు వరదిల ప్రతీ వ్యక్తి రక్షిపబడ్డ ప్రతి వ్యక్తి జ్ఞానమందు వరదిల నువ్వు ఎవరైనా కావచ్చు ఏ జ్ఞానం అని మీరు అడగచ్చు అక్కడుంది తర్వాత వయసు తర్వాత దయా దేవుడి దయకి జ్ఞానానికి తేడా మీకు తెలవాలా కన్ఫ్యూజ్ కావాలి తక్కడ జ్ఞానమందు అంటే ఈ లోకంలో నేను ఎట్లా జీవించాలా అనేది జ్ఞానం ఎందుకంటే ఆయన లోకంలో ఎందుకు పెట్టింది మనల్ని ఒక అర్థం ఉందనికి ప్రతి ఒక్కరిని లోకంలో ఎందుకు పెట్టిండే ప్రతి ఒక్కరికి ఒక రకమైన పిలిపిచ్చిండు దేవుడు అది నువ్వు కొనసాగించుకొని ముగించుకోవాలి ఈ లోకంలో సంపూర్ణంగా ముగించుకొని వెళ్ళిపోవాలి నీకు ఎన్నో తలాంతులు ఇచ్చిండు దేవుడు నీకు తెలియని తెలుగు నువ్వు మర్చిపోయావు బహు విశేషమైన తలాంతులు ఇచ్చాడు సేవకులకి కానీ మనం మర్చిపోతున్నాం వాటిని కొందరు దాన్ని భూమిలో పాస కొందరు వాటిని వాడుకుంటున్నారు డబ్బులు చేసుకుంటున్నారు అంతే తేడా మంచి మంచి తలాంతులు ఎక్కడ కనిపిస్తాయి తెలుసా సమాధి తోటలా కనిపిస్తాయి చనిపోయిన వాళ్ళ జీవితాలలో వాడుకోకుండా పోయినారు వాళ్ళంతే లోకాన్ని విడిచిపెట్టి మనం అట్లుండద్దు ఎక్కడ గీసే తలాంతులు అంటే నేను చెప్తా సమాజీ తోటల్ని అంటారు ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో కూడా వాటి తలాంతులని వాడుకోలేకపోయి వాళ్ళకి జీవితాన్ని మనం ముగించుకున్నారు నిష్ఫలమైన జీవితం మనం అట్లుండచ్చు నీకు అనుగ్రహించబడ్డ తలాంతి ఏదో చూడండి నేను అందుకేంత చూడగా మీరు ఇంత బాగా పాటలు వాడుతున్నారు డ్రమ్స్ బాయిస్తారు ఇవి మీ తలాంతులు అలాగే మీకు మరి విశేషమైన తలాంతులు ఉన్నాయి అవి మీరు చూసుకోలేని స్థితిలో నరగొచ్చు చాలా మంది ఆ స్థలాంతులు అండి దేవుడు అభివృద్ధి చేసుకోమన్నాడు వాడమన్నాడు మీరు వాడితేనే ఏముంద చివరికి వరదిల్లుంట స్థలాంతులు వాడుకోకపోతే వరద ఉండదు కాబట్టి ముందు జ్ఞానమంది వరద నేర్చుకోండి ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా అన్న జ్ఞానం మీకు చాలా అవసరం ఏస్తావు అంటాడు ఈ లోకస్థను చూసి నేర్చుకోండి అని శిష్యులకు జవాబిస్తున్నాడు వాళ్ళు ఎంత తెలివిగా ఎంత జాగ్రత్తగా మంచి మంచి అవకాశాలన్నీ పోగొట్టు పొందుకుంటారు మనమేమో పోగొట్టుకుంటూ ఉంటాం వాళ్ళన్నీ లాగుకుంటూ ఉంటారు మంచి అవకాశాలన్నీ ఎక్కడ మంచి అవకాశం ఉన్నా ఎక్కడ లాభదాయకరమైన అవకాశం ఉన్నా అది కొట్టేస్తాను పోతుంటారు ఈ లోకర్స్ నువ్వేం చేస్తున్నావు దేవుడు ఇస్తాడులే అని దూరం ఉండిపోతున్నావు దాన్ని పోగొట్టుకుంటున్నావు అది తప్పు ఎటువంటి చదువును చదువుకోవాలా ఎటువంటి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలా నీకు ఆ జ్ఞానం అవసరం లేకపోతే ఎక్కడ వచ్చిన గొంగలు అక్కడే వెళ్ళిపోతారు క్రైస్తవుల జీవితం పాడుకుంటూ ఉంటారు పాటలు అంతే వర్షిప్ చేస్తారంటే మీరు అభివృద్ధి వర్దిల్లరు మీరు మీరు వర్దిల్లన దేవుని అంత ఆశ అందుకు చూపిస్తున్న వాక్యం కాబట్టి మీరు జ్ఞానం అందు నేర్చుకోవాలి మంచి మంచి పుస్తకాలు చదవడం నేర్చుకోవాలి చదువు చదువు అనేవాళ్ళు చదువు నేర్చుకోవాలి తప్పదు అనేక పర్యాలు సాక్ష్యం ఇస్తా ఒక స్త్రీ గురించి ఒక సిస్టర్ గురించి ఆయన పేరు అదృష్టాలు ఆయన చదువుకోలేదు బ్యాప్టిస్ట్ చర్చ్ నారాయణ హైదరాబాద్లో నారాయణగూడ ప్రాంతంలో ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ ఉంది చాలా పెద్ద చర్చ్ ఆ చర్చ్ పాస్కర్ ఇంట్లో పరిమనుషనే దేవుడు ఒకరోజు ఆయన తను మాట్లాడేటప్పుడు పలాని సంఘానికి పోయి బాప్సం తీసుకొని ఆయన ఉన్నది ఇక్కడ బ్యాప్టిస్ట్ చర్చ్లో కానీ దేవుడు మాట్లాడుతుంటూ ఇంకొక సంఘానికి పోయి అక్కడ బాప్తిజం తీసుకోమని నేను అక్కడికి పోయేవాడిని ఒకప్పుడు ఆ సంఘానికి ఆయన అక్కడ బ్యాప్టిజం తీసుకుని హిందీ స్వరము ఆశ్చర్యంగానికి పోయి బ్యాప్టిజం ఆ సంఘంలో స్థిరపడింది చదువు రాదు ఆ మూడు నెలలలో బైబుల్ చదవడం నేర్చుకుందని నేర్చుకొని మెదక్ జిల్లాలో పోయి సేవ స్టార్ట్ చేసిందని ఎక్కడ పనిమనిషి ఎక్కడ మెదక్ జిల్లాలో పోయి దేవుడి సేవ స్టార్ట్ చేసి మూడు చర్చలు కట్టింది ఆయన ఒక్కటి కష్టపడి ఎంతో శ్రమ ఎంతో వేదన అనుభవించింది ఎంతమంది వ్యతిరేకించారు సొంత భర్త అందరి నుంచి వ్యతిరేకత ఉన్న ఆసక్తితో ఆమె రోషంతో చాలా కఠినం స్టార్ట్ చేయాలంటే స్టేట్ ఆమె పోయి స్టార్ట్ చేసింది చర్చలు ఒకరోజు పబ్లిక్ మీటింగ్కి నన్ను ఆహ్వానించింది నాకు సిగ్గ అనిపించింది నేను ఆమె పడినంత ప్రయాస పడలేదు నాకు ఏ యోగ్యత ఉంది ఆ పబ్లిక్ మీటింగ్లో నిలబడి వాక్యం చెప్పడానికి మీకు అర్థమవుతుంది చెప్పండి చదువురాని స్త్రీ ఎట్లా అంతా జ్ఞానం సంపాదించింది చెప్పండి కాలేజ్కి పోయిందా లేదే స్కూల్కి పోయిందా లేదే ఎక్కడికోలేదే అసలు ఏ రీతిగా సంపాదించింది జ్ఞానం మీకు తెలుసు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరైనా ఏసు ప్రహులం అర్థమవుతుందా జ్ఞానము సంపాదించుకోవడం నేర్చుకోండి ఫస్ట్ ఒకవేళ నేను పాస్టర్ని అయితే నేను ఏం చేస్తుంది తెస యవనస్తుల కొరకు లేక స్త్రీల కొరకు లేక అమ్మల కొరకు లేక తండ్రుల కొరకు లేక అందరికి ఒక గ్రూప్ ఫాస్టర్ల కొరకు జ్ఞానముకు సంబంధించిన బోధలు ఆరంభిస్తా మంచి మంచి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళతో సంభాషణ చేపిస్తా వాళ్ళతోని వాక్య ఉపదేశం చేపిస్తాను జ్ఞానంలో ఎట్లా వరదిల్లాలా ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలి క్రైస్తవ జీవితం జస్ట్ వినేసి వెళ్ళిపోవద్దు మనం అది క్రైస్తవ జీవితం కానే కాదు ఇది ప్రాక్టీసింగ్ క్షైల్ అంటాం ఆచరించే విశ్వాసం మనది మనం ఆచరించాలా విశ్వాసాన్ని సిగ్గుపడతాం ఏ ప్ర చెప్పాలంటే చెప్తాం నీకు ఆసక్తి ఉంటే ఎవరికైనా నువ్వు స్వార్థ అన్ని మత చెప్తానే ధైర్యంగా ప్రేమతో రోషంతో ప్రేమతో మరి విశేషంగా ప్రేమత్వం కొంత సమయం గడుపుతాం వాళ్ళతో వాళ్ళని ప్రభుత్వంగా నడిపించడం కోరుకు ఒకేసారి డైరెక్ట్గా చెప్పారు వాటిని మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల మెల్లమెల్లగా ఎంతో కష్టం ఎంతో ప్రాసంతని ప్రభుత్వంగా నడిపించాల్సి వస్తారు ఒక ఆప సంపాదించి కొన్నిసార్లు సంవత్సరం అటు వచ్చినా లేక కొంచెం కొన్నిసార్లు ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాలనే వాళ్ళు పాపాలు పేసుకుంటారు నెక్స్ట్ వీక్ నుంచే చర్చకు ఉంటారు అటు వచ్చే వారానికే కూడా తీసేసుకుంటారు కొన్ని అట్లగా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ పడుతుంది అయినా ఓపికతుంది మనం చేస్తూ ఎందుకంటే ఒక్క ఆత్మను తీసుకోవడం నీకు ఇష్టం లేదు ఒక్క ఆత్మ రక్షిపబడితే పరలోక మందు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు దేవుడు దేవుద కాబట్టి జ్ఞానమందు వరదలడం నేర్చుకోవాలి రెండవది వయసు నందు అంటే శరీరం మీ శరీరంలో మీరు వరదలడం దేవుని చిత్తం మీ శరణను కాపాడుకోవాలా ఎటువంటి అనారోగ్యం వచ్చినా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలా అది నీ బాధ్యత ఎందుకంటే ఈ శరణము ఒక బహుమానం ఆదమ్మ వాళ్ళు చేసిన పాపం వలన పాపం సంక్రమించి మనకు తెలుసు అది కానీ దేవుడు మనిషిని తన స్వరూపం మందు ఈ శరీరంలో ఎందుకు తయారు చేసిండు నాసిక రథనాలలో ఎందుకు జీవాయునిండు ఒక మంచి పని కొరదు శరీరంలో ఉన్నంత వరకే నువ్వు సువార్త చెప్పగలవు లేకపోతే చెప్పలేవు దేవులతో చెప్పలేరా సువార్త ప్రపంచానికి ఒక్క క్షణం దేవులతో వచ్చి శుభార్త చెప్తే వేల మంది లక్షల పొందుతారు కానీ దేవులతలకు ఆ యోగ్యత లేదు ఎందుకంటే ఏదో చనిపోయింది నీ నా కొరకు కానీ కాదు కాబట్టి ఈ శరీరంలోనే నువ్వు ఏమైనా సాధించగలవు ఈ శరీరం లొంత వరకే ఏదైనా సాధించగలవు శర్రాన్ని విడిచిపెట్టినాక ఈ లోకానికి సంబంధించిన పని లేదు ఎందుకంటే ఈ లోకంలో ఆత్మలకి హక్కు లేదు ఈ లోకంలో ఈ భూమి మీద జీవించాల్సిన వాడు కేవలం శరీరంలో ఉంటేనే జీవించగలడు శరీరాన్ని విడిచిపెడితే ఏ యోగ్యత లేదు ఉండడానికి దేవుడు అక్కడ సృష్టించింది దేవునితో అక్కడ ఉంటారు ఎందుకు వాళ్ళ ఆత్మస్వరూపాలు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉండలేరు వారికి అవకాశం లేదు ఇక్కడ ఉండడానికి ఎందుకంటే ఈ వాతావరణం వాళ్ళకి కిట్టు కాదు నీకు నాకే ఉంటుంది కాబట్టి ఈ శర్రాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చి ఉండే ఒక ముఖ్యమైన పరికొరుకు అయితే సైతాను నీ శర్రాన్ని కొరని చూస్తూ ఉంటాడు నీ శర్రంలో దూరంగా చూస్తుంటాడు ఎందుకంటే వానికి యోగ్యత లేదు లోకంలో ఉండడానికి దురాత్మ సమూహంలకు ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు వాటికి అధికారంలో అధిక అక్కడ ఎగురుతూ పైన కానీ అవి మనిషిలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి నువ్వు ఆహ్వానిస్తాయి ఎందుకంటే ఈ లోకంలో అవి రావాలంటే వాటికి నువ్వు పర్మిషన్ ఇవ్వాలా అది ఈ లోకంలో జీవించాలంటే దానికి శర్రం అవసరం మళ్ళీ దానికి శర్రం ఎవరిస్తున్నారు మనం ఇస్తున్నాం చెడు అలవాట్ల ద్వారా ద్వారాలు తెరుస్తున్నాం చెడు తలంపుల ద్వారా ద్వారాలు ఇస్తున్నాం చెడు పనుల ద్వారా చెడు క్రియల ద్వారా ఐ క్లోజ్ చేస్తేనే కానీ అవి నీ దగ్గరికి రాలేవు ఏసి ప్రభు హృదయంలోకి వచ్చినాక అవి నీ దగ్గరికి రాలేవు నీ శరణి కాపాడుకోవాలా చెడు తిండి త్రాగుడు జర్దా ఇటువంటి ఏవి కూడా నీ ఈ శర్రాన్ని ఇస్తాను ఎందుకంటే ఈ శరీరానికి ఒక బహు ప్రాముఖ్యమైన విలువనిచ్చింది దేవుడు ఆయన పని కొరకు కాబట్టి నన్ను జాగ్రత్తగా కాపాడుకుండే బాధ్యత నీ మూడవదిగా దేవుని దయాన్ని అదైతే చాలా బహు గంభీరంగా క్రైస్తవ జీవితాలు అనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యంలో ఎంత గణ సమ్యంగా ఉంటారు ఆ ఒక్క పిల్లనే గట్టిగా ఆ ఒక్క స్తంభాన్ని బలపరచుకుంటా మనం తక్కిన స్తంభాలన్నీ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం మనం కానీ చూడండి దేవుడి దయంతో వర్దలడం అంటే వాక్యంలో బలపడము అవన్నీ బోధలు సరిగా అర్థం చేసుకొని జీవించడము వాటి ప్రకారంగా పాటించడం ఎందుకంటే వాక్యాన్ని పాటించాలని చెప్తున్నారు ఇంతకరించి వాక్యం పాటించినప్పుడే నువ్వు వర్దీలగలవు అని అది హెచ్చరిస్తా ఉంది మన చివరిది కాదు మనుషుల దయ ఇది చాలా ప్రాముఖ్యమైన స్తంభం మనుషుల దయలో మీరు వర్దిలాల చెప్పండి మనుషుల దయ అంటే చెప్పండి నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు మంచి సంబంధాన్ని దానికి జీవించాలా ఆ కీటి వారితో నీ కొట్లాడితే వారికి చెప్పగలవా నీ స్నేహితులతో కొట్లాడితే నువ్వు వారి సువార్త చెప్పగలవా నువ్వు పనిచేసే స్థలంలో కొట్లాడితే సువార్త చెప్పగలవా అందరితో స్నేహభూ మూడం నేర్చుకోవాలి మనం పలాని మనిషి పలాని బ్రదర్ పలాని సిస్టర్ అంటే ఓ మంచి క్రైస్తవులు వాళ్ళు అని సాక్ష్యమే వాళ్ళు వాళ్ళ దిగురించి మన దానివరకు మనం ప్రయాసపడాలా లేదా మనుషులతో సవాసం చాలా ప్రాముఖ్యమైంది ఈ లోకంతో ఈ లోకంలో ఉన్నాం కానీ ఈ లోకంతో సవాస మనం చెయ్యం ఈ లోకస్తులతో పాటు ఉన్నాం కానీ వాళ్ళ అలవాట్లు మనం పొందుకోం ఈ విషయం బాగా అర్థం చేసుకోండి పాటు జీవిస్తున్నాం రక్షణ అనుభవం లేని వాళ్ళతో పాటు ఉంటాం పని చేస్తూ ఉంటాం కానీ వాళ్ళ అలవాట్లు మనకు రావద్దు మన అలవాట్లు వాళ్ళకు పోవాలా అట్లా చేస్తున్నామా చెప్ప అట్లా చేస్తున్నామా చేస్తలేం మనం మనుషుల దయ ప్రతి ఒక్కరితోని సంబంధాలు కలిగి ఉండాలా ప్రేమపూర్వకంగా జీవించాలా అందరితోని మనం మంచి కలిసిమెలిసి ఉంటుండాలా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే అనిలను ఆహ్వానించాలా క్రిస్మస్ పండగ వస్తే మీరు అనిలను ఆహ్వానించాల చర్చలో వాళ్ళకి ఒక అవకాశం ఏర్పుల గురించి ప్రకటించాలని కోరు కాబట్టి మనుషుల దయ లేకపోతే వాళ్ళు మీకు శత్రువులు నేను ఈ విషయం మీకు చెప్తున్నా క్రైస్తవ జీవితంలో సేవకులకు ఎందుకు కష్టాలంటే ఈ యొక్క పిల్లర్ బహు బలిహీనంగా ఉంటుంది అనులతో నువ్వు ఎంతగా జాగ్రత్తగా సహవాసం కలిగి అంటే సావాసం అంటే వాళ్ళని ప్రభుత్వంతో నడిపించకపోతే ఆ యొక్క ప్రేరేపణ కలిగి ఉండగలిగితేనే నీ నాలుగు పిల్లర్స్ గట్టిగా ఉంటాయి ఏ పిల్లర్ బలహీనంగా నీ ఇల్లు అటు ఒగిపో అర్థమవుతుందా కాబట్టి నేను కొంత ఇవన్నీ చూపి క్లోజ్ చేసేస్తాను మీరు తర్వాత ఇంటికి వెనక చూడండి లూకా తర్వాత రెండవ వర్షాను యాభై రెండవ సారీ చూసినాం కదా పదవ ధ్యాము ఇరవై అరవచనం ఇదిగో కూడా సరే మీకు తెలియదు కదా ఈ యొక్క వాక్యం గురించి ఉపానం గురించి మంచి సమయానికి సంబంధించిన నేను అంతా విశదీకరించాను కానీ నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నట్టున్నాడు ఈ యొక్క అయితే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ వేగంతో నీ దాని సేవింపలను నిన్ను మళ్ళీ నీ పొరుగు అని ప్రేమిపలను వాక్యం ఉంది అక్కడ అయితే నా పొరుగువాడు ఎవడు అని ప్రశ్న వస్తుంది యోగనస్తుడు నా పొరుగువాడు ఎవడు చెప్పండి మీకై ప్రశ్న వేస్తే ఈరోజు మీ పొరుగువాడు ఎవరంటే మీరు ఏం చెప్తారు మీ పొరుగువాడు ఎవరు ఎవరు మీ పొరుగు నా పొరుగువాడు ఎవరు ప్రతి ఒక్కరు నా పొరుగువాడే నా చుట్టూండే ప్రతి మనిషి నా పొరుగువాడే ఈ విషయం అర్థం కాక మనము మన స్తంభాలని బలహీనంగా చేసుకుంటున్నాం ప్రతి ఒక్కడు నీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరు నీ సంబంధంలోకి వచ్చే ప్రతి ఒక్కరు నీ పొరుగు వారి పట్ల నీ ప్రవర్తన ఎట్లుంటుంది ఓ లేవీ లేవీని వలె ఉంటుందా లేక యాజకుని వలె ఉంటుందా ఎవరి వలే ఉంటున్నావు లేక సమరుని వలే ఉంటున్నావు సంబంధాలు ఎవరు మంచి కదా ఒక యాజకుడు తన పొరుగు అని కూడా వెళ్ళిపోయాడు ఓ లేవీయుడు తన పొరుగువాడు ఎవరో తెలుసుకోలేక వెళ్ళిపోయాడు ఒక సమరీయుడు రక్షణ అనుభవం లేనివాడు తన పొరుగు ఎవరో తెలుసుకుని వాడికి ఉపచారం చేశాడు క్రైస్తవ జీవితంలో అరీతి ఉంది ఈరోజు ఎందుకంటే నీ పొరుగువాడు ఎవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అందుకు నువ్వు మనుషుల దయలో సరిగా ఎదగలేని స్థితిలో ఉంటున్నావు ఆ పిల్లలు చాలా బలహీనంగా ఉంది క్రైస్తవ జీవితంలో వాక్యంలో జాగ్రత్తగా ఉన్నారు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు ఉపాసాలు ఉంటారు అన్నీ చేస్తున్నారు అంటే దేవుని దయందు వరదలుతున్నారు కానీ జ్ఞానం అందు బలహీనంగా అయిపోయినాం శరీరమందు బలహీనంగా అయిపోయినాం ఎన్ని రోగాలు నేను చూస్తూ క్రైస్తవ సంఘాలలో ఎక్కడ చూసినా డయాబెటీస్ ఎక్కడ చూసినా హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తున్నాడు క్రైస్తవ జీవితంలో ఎందుకు వాళ్ళ శరీరాలను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోలేకపోతున్నారు వాళ్ళకి తెలుస్తలేదు కానీ చూడండి ప్రభు మన బలితలన్నిటిని చూసి సంఘానికి రకరకాల వారాలు ఇచ్చి మీకు తెలుసు కృపారాల నుంచి ప్రట కొరతలు రాష్ట మొదటి పత్రిక పరిడత మీకు అన్నీ తెలుసు ఎన్ని వారాలు ఉన్నాయి అక్కడ తొమ్మిది వరాలు ఉన్నాయి కదా రైతుల సంఘం ఇచ్చిన వరాలు మరి మీ సంఘంలో వరాలు ఉన్నాయా పాటిస్తే ఉంటాయి పాటించకపోతే ఉండవు ప్రతి వాక్యాన్ని మీరు పాటించడం నేర్చుకో పాటిస్తేనే కానీ అవి మీ దగ్గరికి రావు అవి రాకపోతే సంఘం వరదలదు సంఘం వరదలనేది దేవుని చిత్తం మన మందిరమైనలో వరదల లేకపోతే ఈ ప్రభు ఏం చేసిన అనుమానం నీకు వస్తూ అది రాకుండా ఉండడానికి మనము జాగ్రత్తగా ఉండాలి ఎఫీఎ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన చదువు బాగా అర్థం చేసుకోండి దేవుని కుమార్చిన ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల భగవార్కు కలిగిన సంపూర్ణతకు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణ సంపూర్ణత కలవాన వరకు ఆయన చూడండి కొందరిని నియమించండి ఏసుప్రభు యొక్క సంపూర్ణత లోనికి నువ్వు రావాలంట అంటే ఏసుప్రభు లాగా నువ్వు తయారు కావాలని చెప్తుంది వాక్యం కాదట్రా చెప్పండి ఆయనలో ఉన్నంత సంపూర్ణత లోకి మనం రావాలని చెప్తుంది క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలిగిన మనమై ఉండాలంట మరి ఎప్పుడు ఉంటాం చెప్పండి ఎంత కాలం పట్టాలా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల ఎంత కాలం పాటాలా చెప్పండి నేను వాక్యాన్ని ముగిస్తున్నా క్రీస్తు కలిగిన సమానత మనలోకి రాకపోతే నువ్వు ఆయన పెళ్లి కుమార్తె ఇలా గట్టలు ఇవ్వబడగల ఒకరోజు ఆయన దగ్గర తన పక్కన పెళ్లి కుమారితే ఇలాగా మనం అందరం తయారు కావాలంటే ఆయనకున్న సమానత మనకు రావాలి కదా ఆయనకున్న సమానత రావాలంటే నీకు ఎంత కాలం పడతాయో చెప్పండి పాటించకపోతే రాదు నేను చెప్తున్నా మీరు ఎన్నిసార్లు ఏంటంటే యాక రాష్ట్ర పత్రిక అదే జ్ఞాపకం చేస్తుంటారు వినేది వెళ్ళిపోతుంటున్నారు వినేది వెళ్ళిపోతున్నారు వినేది వెళ్ళిపోతున్నారు పాటించే వాళ్ళు కాదు క్రైస్తవ తీసుకుంటారు కృపవరలు ఎక్కడ కనిపిస్తున్నాయి క్రైస్తవ సంఘాలు చెప్పండి ఎక్కడ కనిపిస్తున్నాయి మీ సంఘాల యువతన స్వసత వరం ఉందా మీ సంఘాల దయ్యాలు వెలుగొనే వరం ఉందా ప్రవచన వరం ఉందా అవి ఉండాలని మాక్యం చెప్తుంది దేవుడు పంచి చెప్తుంది మరి మీరు ప్రభు మేము సిద్ధంగా మాకు ఇవ్వండి ప్రభు అంటే ఎందుకు ఇవ్వడైనా తప్పకే చూడండి ప్రతి సంఘంలో ఈ రీతిగా పోతే సంఘం వర్ధిలో అని చెప్తాను చూడండి ఒకసారి పదమూడవచనం నాలుగవ తేము పదమూడవచనం పరిశుభ్రలు పరిశుద్ధులు సంపూర్ణివృద్ధి చెందిన బ్రదర్ అక్కడ పరిశుద్ధులు సంపూర్ణ క్రీస్తు శరీరము క్షేమ అభివృద్ధి అంటే క్రీస్తు శరీరం సంఘమే కదా మనం అందరము క్షేమాభివృద్ధిలోకి రావాలా మన ప్రభుత్వ వర్దిలేదు మనం ఇక్కడ తప్పకుంగా తయారు కావాలా క్షేమం రావాలా సంఘానికి అభివృద్ధి రావాలా ప్రతి విషయంలో అభివృద్ధి పొందాల మీరు ప్రభుత్వం ఇది ఈ వాక్యం ప్రకారం సంఘస్థులందరూ ఆ రీతిగా అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలంటే చూడండి అభివృద్ధి చెందు ఆయన కొందరిని ప్రవక్తలు మరి కొందరిని ఉపదేశులు గానీ నియమించారు ఇది ఐదు రకాల సేవా జీవన విధానం పరిచర్యలు ఐదు రకాల పరిచర్యలు ప్రతి క్రైస్తవ సంఘంలో ఉంటేనే కానీ క్షేమము అభివృద్ధి రాదు ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలా మీరు తీర్మానించుకోండి మేము ఏం చేయాలా అని ప్రశ్నించారా లేదా ఆ పుస్తకాల వాళ్ళు మేము ఏం చేయాలా ఈరోజు మేము ఏం చేయాలా మేము రక్షణ పొందినాం బాప్సం పొందినం అంత ఉంది కానీ మా క్షేమ మా సంఘ క్షేమ అభివృద్ధి జరుగుతలేదు ఎందుకు జరుగుతలేదు ఇవి మేము పాటిస్తలేదు నీ వాక్యాల మీరు వాక్యాన్ని వినడమే కాదు పాటించే వారిలాగుండాలని వాక్యం హెచ్చరిస్తుంది మీ సేవా విధానంలో మీరు నేను అదే గమనిస్తుంటాను మా మా నా చర్చిలో మా చర్చిలో మన చర్చిలో ఏ బ్రదర్కి ఈ వరాలు ఉన్నాయి గుర్తిస్తాను అతన్ని అతన్ని అతన్ని ప్రోత్సహిస్తాను అతన్ని పాటించి పాటించు నీకు వరం మా దగ్గర ఒక సిస్టర్కి ఒక వరం ఉంది ప్రవచన వరం నేను చాలా జాగ్రత్తగా పెద్ద గ్రూప్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్తాను ఆ రోజు దేవుడు ఏమైనా మాట్లాడుతాడేమో ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి ఎట్లా సిద్ధపడాల మన మనిషి సరే కొన్నిసార్లు రాదు ప్రవచనం మరి కొన్నిసార్లు వస్తుంది ప్రవచనం అప్పుడు బహుల్ జాగ్రత్తగా అందరం సైలెంట్గా వింటూ ఉంటాం ఆయన నోట్ల నుంచి ఆ గంభీరమైన ధ్వనితో బూర ధ్వనిలాగా ఆ స్వరం ఆమె ఆమె చెప్తున్న ఆమె ప్రవచనం విధి దానికి తగినట్లు మేము సిద్ధపడతా కోవిడ్ గురించి ప్రవచనాలు రెండు వేల పదిహేనులోనే మా చూపెట్టి చూపించింది పడుతుంది ఎవరిని పట్టదు కూడా అది ఎవరిని పట్టినా విడిచిపెడితే కూడా ఎంతో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ 7 ఇయర్స్ ముందే తర్వాత అందరు అయిపోతుందంటే ప్రవచనం చెప్పింది ఇది ఇది అయిపోలేదు ఇంకా 2-3 ఇయర్స్ ఉంటుందని చూపించాను దేవుడు ఆ రీతిగా సంఘానికి క్షేమం కలుగుతుంది అన్నట్టు ప్రవచన ద్వారా సంఘ క్షేమ అభివృద్ధి గురించి ఇచ్చిన వరం ఆ వరాలు సమృద్ధిగా మన సంఘాలలో రావాలా అందుకొరకు నేను ప్రార్థన చేస్తాను ఇప్పుడు కళ్ళు చూసుకుంటే మనకి రావాలా ఈ వరాలన్నీ రావాలా లేకపోతే సంఘం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే దానికి క్షేమము అభివృద్ధి రాదు అప్పుడు మనమందరం ఏం చేస్తాం నిష్ఫలమైన జీవితంలో ప్రభు చింతకు వెళ్తామని ప్రార్థిస్తాం కాళ్ళు చూసుకోండి పరిశోధన బహు తండ్రి మీకు వదనాన్నైనా మీరు ఏ రీతిగా వర్దీలినరో మేము ఆ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి అట్ల వర్దీలెలా జీవితంలో ఈ బలహీనతలు కనిపిస్తుంది ఆత్మీయ జీవితంలో వరదలు ఉంటారు ఇతర స్తాల విషయాలలో వారు వర్ధులు తెలియదు వాటిని ప్రభు అవి తెలియక చేసినా ప్రభా కావలం చేస్తలేదు అవి తెలియని చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం పాటించి మా ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవాలా అటువంటి వాక్యాన్ని ఈ సంఘస్థలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మీరు నమ్మదగిన వారు ప్రభా అడుగు ప్రతిదీ అనుగ్రహిస్తాను ప్రభా బట్ మేము అడుగుతున్న ప్రభా అనుగ్రహించండి ఇక్కడ కృపావరణాలు అనుగ్రహించండి ప్రభా ప్రతి సంఘాన్ని మీరు ఇచ్చినారు సంఘ క్షేమ అభివృద్ధి కొరకు నేను ఇచ్చినట్టున్నాడు కృపవరణ ప్రతి ఒక్కటి పంచి కానీ ఈరోజు అది కనిపిస్తలే ప్రభా ఎందుకంటే వాటిని స్వీకరిస్తలేం కానీ ప్రతి సంఘం స్వీకరిస్తే వాటికి ఎప్పుడో క్షేమాభివృద్ధి కలిగేది ప్రభావ ఈరోజు క్షేమం లేదు ఎక్కడ చూసినా భయమే ఎవరొచ్చి అటాక్ చేస్తారన్న భయమే ఎవరొచ్చి కొడతారన్న భయమే ఎవరొచ్చి చంపుతారన్న భయం ఉంది లేదు ప్రవ్వ కానీ మీరు ముందుగానే హెచ్చరించినారు ఈ కృప వరలు మీ దగ్గర ఉంటే మీ క్షేమం ఉంటుందని అభివృద్ధి ఉంటుందన్నది కాబట్టి నైనా ఆ వాక్యాన్ని మా జీవితం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం మేము బహు జాగ్రత్తగా ఈ వరలను గ్రహించలాగిన మాకు అటువంటి ఆసక్తిని పుట్టించండి మనసును ఈ యొక్క సాయంత్రత ప్రభావ ఈ చిన్న సంఘస్లతో మేము ఈ విషయాలు పంచుకుంటున్నా కదా తండ్రి పరిశుతాత్మనిపి మీరు ఇచ్చారని సమయంగా నమ్ముతున్న ప్రభావ సంపూర్ణమైన అభిషేకం వీరికి అందరికీ ప్రతి ఒక్కరికి మీరు వాళ్ళమని ప్రార్థిస్తున్నాం నేను వారి జీవితంలో తండ్రి సమృద్ధిగా ఈ వరాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ఈ సంఘానికి క్షేమాబుద్ధి కలిగించి పాస్టర్ గారి లీడర్షిప్ లో తండ్రి ఈ సంఘంలో నుంచి గొప్ప గొప్ప దైవ బయటికి రావాలా అటువంటి సేవకులకు తయారు చేసి మీరు ఏసు క్రీస్తు పరుషుధనామన్నా ప్రార్థించినాం తండ్రి దానికి వంద నండి